నాలుగు వందల పదిహేడవ సంకీర్తన ఈతని మరచివుంటి మిన్నాళ్ళును ఈతల నేడరించే ఈతడే పో విష్ణుడూ తల్లియ పోషించు తండ్రియ రక్షించూ ఉల్లపు బంధువుడై ఒడలయూ మెల్ల నె దాతయిచ్చు మెలుతయ ఆదరించు ఎల్లవిధ బంధువుడు ఈతడే పో విష్ణుడూ ఏలికయ్ మన్నించు ఇష్టడై బుద్ధి చెప్పు చాలు మానిసియై అంచెల తిరుగు బాలుడై ముద్దుచూపు ప్రాణమైలోననుండు లాగుల బంధుడీతడే పో విష్ణుడూ దేవుడై పూజగును దృష్టి గోచరమై శ్రీవేంకటాద్రిద సిరులొసూ తావై ఎడమిచ్చు తలపై ఫలమిచ్చు ఈవలనా వల బంధుడు ఈతడే పో విష్ణుడు